నేనెల్లప్పుడు యహోవను సన్ను తెదన్ నిత్యము ఆయన కీర్తి నానూటనుడు నేనెల్లప్పుడు యహోవను సన్ను తించెదన్ నిత్యము ఆయన కీర్తి నానూటనుండు అంతా నా మేలుకి ఆరాధనసుకి అంతాన మంచితే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్థుతించుటమానను ఆరాధనాపను స్థుతించుటమానను స్తించుటమానను కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారిన అవకాశం చే జారినా కన్నేలే పానములైన కఠిన దుఃఖ బాదలైనా స్థితిగతులే మారినా అవకాశం చేారిన మారదు ఏసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు ఏసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమా మారదు ఏసు ప్రేమ నిత్యుడుగు తండ్రి ప్రేమా మారదు ఏసు ప్రేమ నిత్తుడగు తండ్రి ప్రేమ అంతా మేలుకే ఆరాధన ఏసుకే అంతాన మంచికే తన చిత్తమునకు తలవంచితే వంచితే తన చిత్తమునకు తల ఆరాధనాపను స్థుతించుటమానను ఆరాధనాపను స్థుతించుటమానను స్తించుటమానను ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారే కనుమరుగైన ఊపిరే బరువైనా గుండలే పగిలిన ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారే కనుమరుగైనా ఊపిరి బరువైనా గుండెలే పగిలినా ఎహోవాయిచ్చెను ఎహోవా తీసుకొను ఎహోవాయిచ్చెను ఎహోవా తీసుకొనిను ఆయన నామమునకి స్థుతి కలుగుగాక ఆయన నామమునకి స్థుతి కలుగుగాక అంత నామేందుకే ఆరాధనయేసుకే పంచితే అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశం నీవు నాకుండగా ఏది నా కక్కర లేదు నీవు నాకుండగా ఏది నా నీవు నాకుండగా ఏది నా కక్కరలేదు నీవు నాకుండగా ఏది నా కక్కర ఆరాధన యేసుకే అంతాన మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తించుటమానను ఆరాధనాపను స్తించుటమానను స్తించుటమానను సంకల్పాల పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును సంకల్పాల పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును ఏసుని స్వారూప్యము నేను పొందాలని ఏసుని స్వారూప్యము నేను పొందాలని అనుమతించినాయి విలువైన సిలువకై అనుమతించినా విలువైన సిలువకై అంతా మేలుకై ఆరాధన ఏసుకే అంత మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తించుట మానను ఆరాధనాపను స్తించుట మానను స్థుతించుటమానను నీవు చేయునది నాకెప్పుడు తెలియదు ఇక తెలుసుకుందును నీవు చేయునది నాకెప్పుడు తెలియదు ఇక మీదట నేను తెలుసుకుందును ప్రస్తుతము సమస్తము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 అంతా నా మంచికై తన చిత్తమునకు తల తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తించుటమానను ఆరాధన ఆపను స్తించుటమానను స్తించుటమానను నేనెల్లప్పుడు యహోవను సన్ను నిత్యము ఆయన కీర్తి నా నోటనుడు నేనెల్లప్పుడు యహోవను సన్ను నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు అలలియ థ్యాంక్ యూ బ్రేదర్ ప్రైజ్ లాడ్ థ్యాంక్ యూ శాంతమైజ్ స్టర్ అందరికీ ప్రైజ్లా ప్రార్థం చేసుకున్నాం సిస్టర్ మీరు వాక్యంలోనికి నడిపించండి అందరికీ ప్రైజ్లా ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం స్తోత్రం స్తోత్రం ప్రభు పరిశుద్ధుడా తయ తండ్రి ప్రభు కలిగిన ఏసయ నీకు వందనాలు ప్రభావ శతులు స్తోత్రాలైన ఇంతవరకు నాయన మమ్మల్ని మీ సజీవ మన బదులు పరిచి నాయన మీరు మమ్మల్ని నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి పరిశుద్ధాత్మ దేవ మీరు ఇచ్చిన కృప కొరకే నాయన ఈ కోట్లాది వందనాలు చెల్లిస్తున్నా ప్రభా ఈ లోకంలో నాయనా తండ్రి ఎవరికి లేని ధన్యత ప్రభా మీ బిడ్డలకు నాయనా మాకు ఇచ్చిన ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నా కృతజ్ఞత చెల్లిస్తున్నా ప్రభా పరిశుద్ధుడానికి స్థుతులు స్తోత్రాలు అయినా ప్రభా ఏదో తండ్రి వాక్యం మేము ధ్యానించుకుంటున్నాం ప్రభా విషయానికి వందనాలు మా మధ్యలో మీరున్నేసే ప్రభా వేసే ప్రభా ద్వారా ప్రభా ను మాట్లాడు తండ్రి ఏసయ్య తండ్రి నీకే బంధనాలు చెల్లిస్తున్నావు కవ్వా నా తలంపు నా ఆలోచనలన్నీ కొట్టివే కవ్వ నీ యొక్క పశుద్ నడిపింపు దయ ప్రార్థిస్తున్నా తండ్రి తండ్రి మీరే మాట్లాడున్నాయన నువ్వే సహాయం చేసి నడిపించమని నీ పశుద్ ఆత్మ నడిపింపదై చేయమని మా అందరితో పరిశుద్ధ నా ప్రార్థించి పడుకుంటున్నాం తండ్రి ఆమె కీర్తనలు నూట కీర్తన మొదటి అధ్యాయము యహోవాకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయడి అది యహోవాకు మనము కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలంట ఆయన నామమును ప్రకటన దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు చేస్తుంటాడు ప్రతిదినం ఇంతవరకు మనం సజీవులెక్కలో ఉన్నామంటే లోకంలో చూస్తుంటే ఎన్నో శ్రమలు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఎన్నో రోగాలు ఎన్నో వైరస్లు ఎన్నో ఆపదలు అన్నిట్లో నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడి సజీవమైన లెక్క కింద మనల్ని భద్రపరిచి ఆయన నామములు స్థుతించడానికి ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవటానికి ఏసయ్య కురపగల దేవుడు కాబట్టి మనకి ఈ తరుణాన్ని బట్టి దేవుడికి మనము కృతజ్ఞతాస్కృతులు చెల్లించాలంటే మన జీవితంలో దేవుడు ఎన్నెన్ని మేలు చేసిందో అవన్నీ మనము దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలా ఇంకా ఆయన నామములు ప్రకటన ఏసునామమును మనము ప్రకటన చేయాల ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు ఆయన మనకు రక్షణ ఇచ్చిన దేవుడు మన మన కొరకు మన పాపాల కొరకు ఆయన రక్తం కార్చి ఆయన మనల్ని విమోచించిన దేవుడు అందు ఇంకా రక్షణ లేని వారికి ఆయన నామములు మనము ప్రకటన జనములలో ఆయన కార్యములను తెలియచేయడి జనాలలో మన యేసు కార్యాలు మనము తెలియచేయాల ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు ఇస్రాయేల్ ప్రజలను ఎర్ర సముద్రం నుంచి విడిపించిండు మన్నాను కురిపించిన దేవుడు ఇంకా మన జీవితంలో కూడా ఆ కాలంలో వాళ్ళ జీవితాల్లో దేవుడు ఆ కార్యాలు చేసిండు మన జీవితంలో కూడా దేవుడు మన పట్ల ఎన్నో మేలులు ఆశ్చర్య కార్యాలు అర్భుత కార్యాలు దేవుడు మన పక్క మన పట్ల చేసిండు కాబట్టి మనం జనంలో ఆయన నామమును ప్రకటన చేయాల మనము సాక్ష్యము జన్లకు చెప్పాలంట ఆయన కార్యమును దేవుడు గొప్ప దేవుడు స్వస్థపరిచే దేవుడు మనల్ని ఆదరించే దేవుడు పెట్ట కుప్పం నుంచి లేవనెత్తే దేవుడు అన్ని మన ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు దేవుడు మనలో చేస్తున్న కాబట్టి మనము ఆయన కార్యములను జన్లకు తెలియజేయాలంట ఆయనను గురించి పాడుడి ఆయనను కీర్తించుడి దేవుని గురించి మనము పాటలు పాడాలా దేవుని గురించి మనం పాడాలా ఆయనకు స్థితి మనము చెల్లించాలా ఆయనను కీర్తించిది ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి సంభాషణ చేయుడి అలలు ఇద్దరు బ్రదర్స్ కానీ ఇద్దరు సిస్టర్స్ కానీ మాట్లాడుకుంటుంటే లోక వార్తలు చెప్పుకోకుండా దేవుడు నాకు ఇమెయిల్ చేసిండు బ్రదర్ దేవుడు నాకు నా పట్ల ఈ కార్యం చేసిండు నేను ఇట్లా ఉన్న దేవుడు నన్ను పైకి లేపిండు ఆయన గొప్ప కార్యాలు మా పట్ల చేసిండు మా కొడుకు పట్ల ఇట్లా చేసిండు మా బిడ్డ పట్ల ఇట్లా చేసిండు మా బంధువుల పట్ల ఇట్లా చేసిండని ఆయన చేసిన ఆశ్చర్య అద్భుత కార్యాల గురించి మనము సంభాషణ చేయాలంట ఆయన ఆశ్చర్య కార్యాలను గురించి సంభాషణ చేయుడి ఆయన పరిశుద్ధ నామం బట్టి అధిశ్రయించి దేవుని నామం మనము అధిశయించాల ఎందుకంటే ఆయన నామము ఉన్నతమైన నామము ఏది కూడా మన సొంత శక్తి చేత మనం ఏది కూడా మనం పొందలేదు మనం ఇంతవరకు ఈ స్థితిలో ఉన్నామంటే అది ఆయన కృప ఆయన ఆయన యశుప్రభు యొక్క దయా ఆయన దయా కాబట్టి మనము ఆయనను గురించి మనము అధిశయించాల ఆ నామంను బట్టి అతిశయించాల ఏది కూడా నాకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు అని మనము ఆయన నామంను బట్టి మనము అతిశయపడమంటుండం అతిశయించుడి యగోవాన్ని వెతుకువారు హృదయం మందు కాకా దురు దేవుణ్ణి మనం వెతికితే మన హృదయాల్లో సంతోషం ఉంటది సమాధానం ఉంటది మనం పొద్దున్నే లేచి దేవునికి మనం ఆరాధన స్థుతి చెల్లించినప్పుడు ఆ దినం అంతా కూడా ఆ పొద్దున్నే నాలుగు ఐదు గంటలప్పుడు నాలుగు గంటలప్పుడు టైంలో లేచి దేవునికి ఎవరు ఉండరు అందరు నిద్రపోతుంటారు అప్పుడు అంతా నిశ్శబ్దంగా ఉంటది దేవునితో మనం మాట్లాడుతుంటే ఇంకా తెల్లారినాక అసలు కాళ్ళు భూమి మీద నిలబడవు ఎంతో సంతోషం ఎంతో ఆనందం అందరి దగ్గర మంచిగా మాట్లాడతాము అంత దేవుడు ఆ కూడా మనల్ని ఆశీర్వాదిస్తాడు ఎంతో సంతోషంతో మనల్ని నింపుతాడు ఆయన సన్నిధిలో సంతోషము సమాధానము ఉంది కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఎత్తినప్పుడు మనం సంతోషము కలుగుతుంది ఎగోబంది వెతుకుడి ఆయన బలమును వెతుకుడి దేవుణ్ణి వెతుకమంటున్నాడు ఆయన బలమును వెతుకుడి ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి ఎగవారి దేవుణ్ణి మనము ప్రతిదినము వెతకాల ఆయన బలము కూడా మనము వెతకాల ఆయన బలం అంటే ఆయన శక్తిని మనము వెతకాల మనం పాట పాడుకుంటాం శక్తి చేత కాదు బలము చేత కాదు నీ ఆత్మ ద్వారా ఆత్మ ద్వారా ఈ కార్యము జరిగిస్తాను అలాని కొన్ని కార్యాలు కూడా మొండి కార్యాలు కూడా దేవుని ఆత్మ మన సొంత బలంతో మనం ఏది కూడా మనము చేలేము ఆయన బలమును మనము వెతికినప్పుడు ఆయన సన్నిధిలో మనం పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అన్ని కూడా మనకు సాధ్యం అవుతున్నాయి అందుకంటాడు ఎవరో అని ఆయన నామమును వెతకుడి ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి ఆయన దాసుడైన అగ్రహము వంశస్థులారా ఆయన ఏర్పరచుకొనిన యాకోవు సంతతి వాడులారా ఆయన దాసుడైన అబ్రహాము సంతతి వాళ్ళమంట అబ్రహాముని దేవుడు వంటరిగా ఉన్నప్పుడు పిలిచిండు ఆయనను ఆశీర్వదించిండు ఇస్కరేణు అనే ఆయన సంతానములు విస్తరింపజేసిండు కాబట్టి మనము అబ్రహాం సంతానము ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వర్లారా ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను యాకం చేసుకొని దేవుడు చేసిన మన ఆయన ఆశ్చర్య కార్యాలు మన ఎన్నో కార్యాలు దేవుడు ఆశ్చర్య కార్యాలు దేవుడు మన పట్ల చేసి ఉంటాడు నా పట్ల కూడా దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు అయితే నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను ఆశ్చర్య కార్యము మాకు గవర్నమెంట్ స్థలం ఇస్తే నాకు ఒక ఇల్లుందని ఆ స్థలం కొట్టేసిండు నీకు స్థలం ఇవ్వమ్మా నీ నీ పేరు నేను ఇల్లుంది కాబట్టి ఇల్లు లేని ఇల్లు ఇస్తామని చెప్పి నా పేరు కొట్టేస్తే నేను మాకు ఇల్లు లే కానీ అక్కడ మేము ఉండం లేదు కానీ దేవుడికి నేను ప్రార్థన చేసేసిన ప్రభా నేనెంతో ప్రయాసపడ్డాను నాకు పట్టాలు కూడా ఇచ్చిండ్రు ప్రభా మరి వీళ్ళేమో నా పేరు కొట్టేసిండు నీకు స్థలం రాదు అంటుండ్రు ప్రభావ ఇంకా నేను నా ప్రయాసం అంతా ప్రయాసపడ్డాను ప్రభా ఏ ఫలితం లేదు నువ్వు సహాయం చే ప్రభా నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నా మున్సిపాలిటీ ఆఫీస్ కళ వచ్చి ప్రార్థన చేస్తున్నా ఎందుకమ్మా తిరుగుతున్నావు నీకు రాదు స్థలం అన్నాను అయితే నేను ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన ప్రభా నేను పడ్డ ప్రయాసం అంతా ఇంకా నేను చేయాల్సిన పనులన్నీ చేసిన ప్రభావ నా వల్ల అయితే కాటం లేదు ప్రభావ సహాయం చే ప్రభాని ప్రార్థన చేస్తే వెంటనే ఫోన్ వచ్చింది మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి అమ్మా నీకు స్థలం ఇస్తున్నాము పాత పట్ట తీసుకొని కొత్త పట్ట తీసుకొని పోవాలని వెంటనే ఫోన్ వచ్చింది మన దేవుడు మన పట్ల ఇదే కాదు ఎన్నో మా జీవితాలైతే నా జీవితంలో దేవుడు ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు చేసిండు కాబట్టి ఆయన ఆశ్చర్య కార్యాలన్నీ మనము జ్ఞాపకం చేసుకొని ఆయనకు మనము స్థుతులు చెల్లించాలంట మన ఆయన మన దేవుడని ఎహోవా ఆయన తీర్పుడు భూలకమంతటను జరుగుతున్నవి తాను సెలవిచ్చిన మాటలను వెయ్యి తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను ఇశాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకును మన దేవుడు తీర్పులు మనం అంతలాగా చూస్తున్నాం దేవుని తీర్పులు ఈ లోకంకి వస్తా ఉంది లోకమంతా కూడా ఆయన తీర్పులు జరుగుతున్నది అయితే దేవుడు సెలవిచ్చిన మాటలను వెయ్యి తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను ఇశాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకుంటుండు ఎందుకంటే నీ సంతానమును నేను విస్తరింపజేస్తాను వాళ్ళని పరమ నడిపిస్తానని వాళ్ళతో ప్రమాణం చేసింది కాబట్టి దేవుడు మనతో కూడా ప్రమాణం చేసిండు మీరు పర్లోక రాజ్యము మీకు ఇస్తానని దేవుడు మనకు వాగ్దానం చేసిండు నూతన ఇరుషలేము కొరకు మనము ఎదురు చూస్తున్నాము కాబట్టి ఆయన నిబంధనను ఎప్పుడు కూడా విశాఖతాన్ని చేసిన నిత్యము ఆయన మనల్ని జ్ఞాపము చేసుకుంటాడంట సోమ పత్రిక కాబట్టి మనము ఆయన ఆశ్చర్య కార్యాలను అద్భుత కార్యం ఎప్పుడు కూడా దేవు మర్చిపోకుండా దేవుడికి ప్రతిదినం మనము స్థుతించాలా ఆయన నామంలో ఆయన సన్నిధి మనము వెతకాల బ్రహ్మ పత్రిక అధ్యాయము పంతొమ్మిదవ వచనం దేవుని కుమారులు ప్రత్యక్ష సృష్టి మిగుల ఆశతో తేరి చూసుచూ కనిపెట్టుచున్నది ఏలైనగా సృష్టి నాశనములకు లోనైనా దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందపోవు మహిమ స్వాతంత్రయము స్వాతంత్ర్యము పొందు పొందునన్న నిరీక్షణ గలదై కాక దానిని లోబరుచు లోబరిచిన మూలముగా వ్యర్థపరచబడేను దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి అంట తేరీ చూస్తుందంట ఈ సృష్టి అంతా కూడా దేవుని కుమారులు చేసే ఆ అంత దేవుని కుమారులు చేసే ప్రత్యక్షత వాళ్ళు చేసే అంత దాని కొరకు సృష్టి మిగుల ఆశతో చూస్తుందంట మస్తారు అని సృష్టి అంతా కూడా మూలుగుతుందంట ప్రసం వేదన పడుతుందంట ఈ భూమిని ఇవన్నీ శపించబడ్డాయి కదా ఇవన్నీ ఈ శాపం నుంచి మమ్మల్ని ఎవరు విడిపిస్తారు ఈ పాపం నుంచి ఎవరు విడిపిస్తారని సుస్తి అంట దేవుని బిడ్డల ప్రత్యక్ష కొరకు సుష్టి మిగుల ఆశతో తేరి చూసి కనిపెట్టుతున్నది ఏలైనగా సుస్తి నాశనమునకు లోనైనా దాశములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందపోవు మహిమ గల స్వాతంత్ర్యం పొందునను నిరీక్షణ దేవుని బిడ్డలు సృష్టి నాశనములకు లోనైనా దాసత్వంలో నుంచి విడిపింపబడి దేవుని పిల్లలు పొందపోవు మహిమ గల స్వాతంత్ర్యం పొందులను నిరీక్షణ కాక దానిని లోపరచున వాణిని మూలముగా పెద్ద పెద్దపరచబడను దేవుని బిడ్డలు విడిపిస్తారు ప్రతి పిల్ల ఒక ప్రతి ఒక్కరు కూడా పాపంలో నుంచి విడిపిస్తారు ఆ శక్తి దేవుడు ఆయన బిడ్డలకు ఇచ్చింది కాబట్టి సృష్టి అంతా కూడా ఆయన యొక్క బిడుదల కొరకు అది కనిపెడుతుందంట ఆయన బిడ్డలు పొందపోయే మహిమ కూడా సుష్టి కనిపెడుతుందంట సృష్టి అవత్తు ఇది వరకు ఏకగ్రవముగా మూలుగు వేదన పడుచున్నదని ఎరుగుదుము అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నందిన మనము కూడా దత్తపు దత్తపుత్ర అనగా మన దేహము యొక్క విమోచన కొరకు పని పెట్టుచు మనలో మనము ములుగుచున్నాము ఆత్మ యొక్క ప్రథమ ఫలము పొందిన మనం కూడా మనము ఎస్సు ప్రభు దత్తపుత్ర దత్తపుత్ర మన దేహము మనము కూడా దత్తపుత్రాత్మ కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము ములుగుచున్నాం ఇంకా దేవుడు మనల్లైతే ఆ దాసత్వం నుంచి మనల్ని దేవుడు విడిపించిండు దేవుడు మనల్ని ఆ దాసత్వం నుంచి మనల్ని విడిపించిండు ప్రథమ మనం కూడా దత్తపుత్రాత్మ మనము ఆయన బిడ్డలుగా మనము మార్చుకున్న దేవుడు మార్చిండు ఇస్రాయేల్ ప్రజలు ఆయన సొంతంగా సొంత మనం దత్తపుత్రులము అయిన దేవుడు దత్తపుత్రులుగా దేవుడు మనల్ని మార్చిండు అంతేకాక ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా సత్వపుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచన మనకైతే మన దేహాన్ని దేవుడైతే విడిపించిండు విమోచించిండు ఇంకా విడిపించబడిన ఇంకా చాలా మంది ఉండరు కాబట్టి వారి కొరకు కూడా మనము మూలుగుచున్నామంట ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడి రక్షింపబడిన నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు వేలయనగా మనము నిరీక్షణ కలిగి నిరీక్షణ గల వారమై రక్షింపబడ్డాం దేవుడు మనము రక్షించబడ్డాం మన పాపములు ఒప్పుకొని మనము మనము దేవుని సన్నిధిలో మన పాపంలో ఒప్పుకొని ఒప్పుకున్నాం కాబట్టి దేవుడు మనల్ని రక్షించిండు ఒక దినము మనము ఆ పరలోక పట్టణంలో ఆ పాటు ఉంటామన్న నిరీక్షణ మనకు దేవుడు ఉంది ఇంకా చాలా మందికి ఆ నిరీక్షణ లేదు కాబట్టి ఎవరిని ఎవరు వాళ్ళని విడిపిస్తారని ఈ సృష్టి ఆవత్తు ప్రసవ వేదన పడుతుందంట దేవుడు ఆయన బిడలతో మాట్లాడుతుండు దేవదూతలు కూడా ఈ మహిమ పరిచర్య ఎవరు చేస్తారని దేవదూతలు కూడా తొంగి చూస్తున్నారంట దేవుడు దేవుని కూడా తొంగి చూస్తున్నారు ఈ నిరీక్షణ నిరీక్షణతో పని ఉండదు తాను చూసి చిన్న దాని కొరకు ఎవడు నిరీక్షించును మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడలా ఓపికతో దాని కొరకు కనిపెట్టడము మనము కంటికి మనకు మనమైతే ఇప్పుడైతే మనము పరలోకములు పరలోకము మన మధ్యలోనే ఉంది కానీ ఇంకా పరలోక పట్టణము ఇంకా దేవుడు బంగారు బంగారంతో రత్నాలతో ముత్యాలతో దేవుడు పట్టణము పరలోక పట్టణంలో మనము వెళ్తామనే నిరీక్షణ కొరకు మనము ఓపికతో కనిపెట్టుకొని ఉండమంటాడు అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేయొచ్చున్నాడు ఏలైనగా యుక్తముగా ఎలా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సౌక్యం కాని మూడులతో ఆత్మ తానే మనపక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు ఆత్మ కూడా అటువలే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన బలహీనతలను చూసి మనకు సహాయం చేస్తుందంట ఉచ్చరింప సౌక్యం కానీ మనము ఎలా ప్రార్థన చేయాలో ఇతరులకు ఎలా సువార్థ చెప్పాలో ఎలా మనం ప్రార్థన చేయాలో మనం యుక్తంగా ఎలా ప్రార్థన దేవుడిని అడగాలో మనకు తెలియదు కానీ కానీ దేవుడు అంటున్న మన కొరకే సుప్రభు విజ్ఞాపన చేస్తున్నాడంట ఉచ్చరింప సౌక్యం కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు మరియు హృదయంలో పరిశోధించి ఆత్మ యొక్క మనసు ఏదో పెరుగును వేలేనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ఏసు అందుకే యోహన్ స్వార్తలను కూడా నేను లోకం కొరకు ప్రార్థించుతో లేదు లోకం కొరకు నేను రాలేదు అని అంటాడు కొరకు వచ్చిండో అయితే లోకము అందరిని పిలిచిండు అయితే ఆయనను అందరూ అంగీకరించేలాక పోయి అయితే తాను అందరూ అంగీకరించిండో నా బిడ్డల కోసం నేను విజ్ఞాపన ప్రార్థన అందరి గురించి నేను ప్రార్థించటం లేదు నేనేపరచుకున్న బిడ్డల గురించి నేను ప్రార్థిస్తున్నానని అంటాడు ఎవరం ఇక్కడ కూడా అంటున్నాడు ఆయన కుమారులు మరియు హృదయములను పరిశోధించి ఆత్మ యొక్క మనసు ఏదో ఎరువును ఏలైనగా ఆయన దేవుని చిత్త పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంట పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగా ఉండాలా వాళ్ళ కొరకు ఇంకా వాళ్ళు ఎలా ప్రార్థన చేయాలా వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలా ఇంకా ఇతరులు కూడా పరిశుద్ధులుగా దేవుళ్ళకి నడిపియాల వాళ్ళ గురించి దేవుడు మన దేవుడు పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయాలంట దేవుని మనము యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కా కాబట్టి మనము దేవుడు మన కొరకు ప్రార్థిస్తున్నాడు దేవుణ్ణి అనగా ఆయన సంకల్పము చెప్పున వారికి మేలుగుట కలుగుటక సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము దేవుణ్ణి ప్రేమించి వారికి దేవుడు ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు దేవుని ప్రేమించువారికి వారికి ఆయన సంకల్పము చొప్పున వారికి దేవుడు ఆయన సంకల్పము చొప్పున వారికి మేలు కలుగుటకై సమస్తమును మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతుంది ఆయన బిడలిపి దేవుడు సమస్తము మేలుతో నింపుతున్నాడు ఆయన ప్రేమించే ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూరి జరుగుతున్నది కాబట్టి ఎందుకనగా తన కుమారుడు అనేక సహదులతో శ్రేష్ఠులగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగను తన కుమారుని స్వరూపం గలవారగుటకు ముందుగా నిర్ణయించను మనమంతా దేవుని స్వారూపంలోకి మనం రావాలంట తన కుమారుడు అనేక అందర్లకున్న శ్రేష్ఠుల ఉన్నట్లు మనము ప్రథమ ఫలంగా ఉండటకు శ్రేష్ఠులుగా ఉండటకు దేవుడు ఆయన ఎవరిని ముందుగా ఎరిగినో తన స్వరూపము కలవారగుటకు వారిని ముందుగా నిర్మి నిర్ణయించాను ఆయన స్వరూపంలోకి మారుటకు ఆయన మనల్ని ముందుగానే ఏర్పరిచిండట మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరిచాను ఎవరినైతే దేవుడు ముందుగా ఆయన స్వరూపంలోకి మాటకు ఎవరినైతే ముందుగా ఎదిగిండో వాళ్ళని పిలిచిండంట పిలిచిన వారిని ఎవరిని నిర్ణయించానో వారిని పిలిచాను ఎవరిని పిలిచానో వాళ్ళని నీతి మంతులుగా తీర్చాను నీతిమంతులుగా తీర్చిండో వారిని మహిమ మనల్ని దేవుడు పిలిచిండు కాబట్టి ఆయన మహిమతో మన నింపిండు కాబట్టి మనల్ని మహి ఎవరిని నీతి వాళ్ళు మహిమ పరచను దేవుడు తన మహిమతో మనల్ని నింపిండు ఆయన స్వరూపంలోకి మనం కూడా మానాలా ఆయన పశుధాత్మను మనం పొందుకోవాలా ఆయన కొరకు మనము కనిపెట్టుకోవాలా ఆయన ఆశ్చర్య అద్భుత కార్యాలను మనము ప్రకటించాలా ఇట్లుండగా మనము ఏమందము దేవుడు మన పక్షంలో మనకు విరోధి ఎవడు దేవుడు మన పక్షంగా ఉన్నాడు ఇన్ని కార్యాలు దేవుడు మన పక్షంగా చేసిండు కాబట్టి మనకు విరోధి ఎవడు అంట సైతాన్ మనల్ని ఏం చేస్తుంది దేవుడే మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమార్ని అనుగ్రహించటకు వెనుతీయక మన కొరకు ఆయనను అప్పహించిన ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు ఆయన ఆయన కుమారుడు కుమారుడు ఐ లోకానికి వచ్చిండు ఆయనను మన కొరకు మన కొరకు మనం మనము ఆయన మనకు మన కోసం మనందరి కొరకు ఈ లోకానికి వచ్చింది ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చిందో ఆయననే మనకు ఆయన ప్రాణము మన కొరకు అర్పించిందో ఆయన రక్తము మన కొరకు అర్పించిందో అన్ని చేసిన దేవుడు సమస్తమునం మీకెందుకు ఇయ్యడు దేవుని చేత ఏర్పరుకొచ్చిన వారి మీద నేరము మోపువాడు ఎవడు దేవుని చేత మనం ఏర్పరచబడినం కాబట్టి మీద మీ నేరము మోపువారు ఎవరంటున్నాడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపు ఎవడు నీతిమంతులుగా తీర్చివాడు దేవుడే శిక్ష విధించివాడు ఎవడు చనిపోయిన యేసు క్రీస్తే కాబట్టి మనల్ని నీతిమంతులుగా తీర్చివాడు దేవుడే దేవుడే మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు అనని ఆయన అన్ని ఆయన ఏసు ఏది కూడా ఆయన్ను దాచిపెట్టుకోలేదు ఆయన రక్తము మన కొరకు ఇచ్చిందో ఆయన శరీరము మనము శరీరం మనం తింటున్నాము ఆయన రక్తము తాగుతున్నాము ఆయన సమస్తము మన కొరకు ఇచ్చిండు ఆయన మహిమతో మనల్ని నింపిండు ఇక్కడ ఆయనను ముందుగా ఎవరిని పిలిచిన మహిమ పరిచయం అంటున్నారు ఆయన మహిమతో మనల్ని నింపిండు ఇంకొక వాక్యం చూస్తున్నాము రష్యాగ్రంథం ఎనిమిదో అధ్యాయం రష్యాగ్రంథం ఎనిమిదో అధ్యాయము పదకొండవ వర్చనం పన్నెండవ వర్షంలో ఆ ఈ ప్రజలు బందీ అని చెప్పినదంతీ బందీ కట్టు అనుకునకూడి వారు భయపడదానికి భయపడకుడి దాని వలన దిగులు పడకుడి సైన్యములకు అధిపతికు ఎవరో పరిశుద్ధుడు అనుకోడు మీరు భయపడవలసిన వాడు ఆయనే ఆయన కోసమే దిగులు మనుషులు భయపడే దాని గురించి మనము భయపడొద్దంట వాళ్ళు భయపడే వాళ్ళు దిగులు మనము దిగులు సైన్యములకు అధిపత్యం యహో పరిశుద్ధుడను కొనుడి మీరు భయపడవలసిన వాడు ఆయనే ఆయన కోసమే మనము దిగులు పడవలను అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును మనము మనం భయపడవలసిన వాడు ఆయనే మనం ఆయన కోసమే భయపడాల ఆయన కోసమే మనము దిగులు కానీ లోక విషయాల కొరకు జనులు భయపడేదాని గురించి మనం ఎప్పుడు కూడా మనము భయపడొద్దంట అప్పుడు ఆయన మనకు నీకు పరిశుద్ధ స్థలంగా ఉండును అయితే ఆయన ఇస్రాయేల్ యొక్క రెండు కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరం కలిగించి బండగాను ఉండును అలలియ దేవుడు దేవుడు మనకు పరిశుద్ధ స్థలంగా ఉంటాడు అయితే ఇస్రాయేల్ రెండు కుటుంబములకు తగులు రాయి యశుప్రభ నేను ఎవరి మీద వాడికి బాధ ఆయన సజీవమైన రాయి ఆ రాయికి ఆయనకు విరోధమైనది ఏది కూడా వర్దిల్లదు ఆ రాయి ఎవరి మీద పడుతుందో వాడు కునకలైపోవడానికి ఉంది కాబట్టి మనము దేవుని కోసమే భయపడాలా ఆయన కోసమే దిగులు పడాలా ఆయన సన్నిధిలో మనము వెతకాలా ఎందుకంటే దేవుడు సమస్తమును మనకు ఇచ్చిందు అన్ని అధికారమంతా సైతాన్ బలం మీద అంతటి మీద అధికారము మీకు ఇస్తున్నాను ఏది కూడా మీకు ఏ అని షేవని మతేసు వార్తలో మనము చూస్తున్నాం మనకి దేవుడే మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు దేవుడే మనకు ఉన్నప్పుడు మనకి ఎవరు కూడా విరోధులు సైతాన్ని ఎంత పని చేసినా వారి పని అయితే కూడా అది దేవుడే మన పక్షంలో వాడిని మన దేవుడు మనలో మన కాల దేవుడు సైతాన్ని శితుప దొక్కిస్తాడు అదే యశ్వ గ్రంథము నలభై తొమ్మిదోళ్ళ రషియా నలభై తొమ్మిది పన్నెండవ వచ్చిన నేను పిలిచిన ఇస్రాయేలు నాకు సేవయోగ్య వినము నేనే ఆయనను నేనే మొదటి వాడను కడపటివాడను నా హస్తము పునాధివేశను ఎషియా నలభై తొమ్మిది ఎషియా నలభై ఒకటి నలభై ఒకటి ఎనిమిదిలో అంటాడు నా సేవకుడు యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా బుది హంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి తెలుసుకొనిన వాడా నీవు నా దాసుడవనియూ నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియో నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడయ్యున్నాను అదనీయ నా సేవకుడైనా ఇస్రాయేలు అంటున్నాడు నేను ఏర్పరచుకొని యాకోబు నా స్నేహితుడైనా అబ్రహాము సంతానమా బుధి హంతముల నుండి నేను బుధిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనుల నుండి పిలుచుకొనిన వాడ నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్న నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడను నేనే నీతి నా దక్షిణాస్త్రంతో నిన్ను ఆదుకొందును అంటున్నాడు దేవుడు ఎక్కడెక్కడమో అందరూ కానీ అందరిని కూడా దేవుడు ఆయన సంకల్పం చొప్పున పిలిచిందు ముందుగా ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి మనల్ని పిలిచిండు మనకై మనము రాలేదు కానీ ఆయన మనల్ని ముందుగా ఎరిగింది కాబట్టి మనల్ని పిలిచిందు పిలిచింది కాబట్టి నీతిమంతులుగా తీర్చిందు నీతిమంతులుగా తీర్చింది కాబట్టి మనల్ని మహిమపరిచింది అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు నా స్నేహితుడు వైన అబ్రహాం పుది హంతంలో నుండి దాని కొనల నుండి నేను ఏర్పరచుకున్న పుది హంతంలో నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక అంటే నేను నిన్ను నెట్టివేయలేదు నిన్ను ఉపేక్షించలేదు నిన్ను క్రోసి వేయలేదు నిన్ను ఉపేక్షింపక నేను ఏర్పరచుకున్నాను అంటున్నాడు దాని ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్న నీవు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను బయలుపడకము నేను నీ దేవుడనై ఉన్నాను అంటాడు మీ దేని గురించి కూడా మీరు భయపడద్దు అంటున్నాడు దిగులు పడకము నేను బలపరుస్తాను నీకు సహాయము చేయవాడను నేనే దిగులు పడకద్దు నిన్ను బలపరుస్తాను సహాయం చేయవాడను నేనే అంటున్నాడు నీతి అను రక్షణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను అలాలు దేవుడు మన ఆయన హస్తంతో మన మనల్ని ఆదుకుంటాడు ఆదుకుంటాడు ఆయన అరిచేతిలో మనము చెక్కుకొని ఉన్నాడు అంట గ్రంథంలో కూడా నలభై తొమ్మిదిలో ఆయన అరిచేతులతో మనల్ని చెక్కుకొని ఉన్నాడు ఆయన అరిచేతులో మనం చెక్కునే ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడొద్దు నీ దిగులు పడద్దు నిన్ను బలపరుస్తాను నీకు సహాయము చేయవాడు నేనే అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు విషయా నలభై తొమ్మిదిలో కూడా అంటాడు తల్లి తల్లి గర్భమున పుట్టగానే ఎగోవా నన్ను పిలిచాను రెండు అధ్యాయము నలభై తొమ్మిది తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నామంను జ్ఞాపకం చేసుకొని తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకం చేసుకొనేను ఆయన నా నోరు వాడిగల ఖడ్గంగా ఆయన చేసి ఉన్నాడు తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు మన నోరును దేవుడు ఎట్లా చేసిందంటే వాడిగ కల కత్తి వాడిగల ఖడ్గంగా వాడిదంటే అదును గల ఖడ్గంగా దేవుడు మనల్ని మన నోరు చేసి ఉన్నాడంట తన చేతి నీడలో మనల్ని దాచి ఉన్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు ఇస్రాయేలు నీవు నా సేవకుడవు నీలో నన్ను మహిమపరుచుకోలేదనని ఆయన నాతో చెప్పాను దేవుడు మనల్ని మెరుగుపెట్టిన అంబంటే మొద్దు బారిన వాళ్ళం కాకుండా మెరుగు అంటే షార్ప్నెస్ గా మనము పదును గల వారంగా మన నోరును దేవుడు చేసి ఉన్నాడు అంటే ఆయన మాటలు మన నోట్లో ఉంచి ఉన్నాడు ఆయన చేతి నీడలు మనము దాచి ఉన్నాడు ఇంకా మెరుగుపెట్టిన అంబుగా మనల్ని చేసినాడు వాడిగా గల ఖడ్గంగా దేవుడు మనల్ని మార్చు ఉన్నాడు కాబట్టి దేవుడు అంటాడు ఇస్రాయేల్ నీవు నా సేవకుడవు నీలో నన్ను నీలో నన్ను మహిమ పరుచుకునేదను అని ఆయన నాతో చెప్పాను దేవుడు మనలో నుంచి ఆయనకు మహిమ పోవాలా మనలో నుంచి ఆయనకు మహిమ పోవాలా ఆయన నావు మహిమార్థము దేవుడు మనల్ని పెట్టింది కాబట్టి మనలో దేవుడు మనలో నుంచి దేవుడు ఆయన మహిమ పొందుకుంటాడంట నీలో నుండి నేను నీలో నీలో నన్ను మహిమ పరుచుకునేదనని ఆయన నాతో చెప్పాను ఇంకొక వార్తను చూసుకున్నాము ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథం పదిహేనో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో కాబట్టి యహోవ ఇలాగు సెలవిచ్చాను నీవు ఇర్మియా గ్రంథం పదిహేనో అధ్యాయం పంతొమ్మిదో వచనం కాబట్టి యహోవ ఇలాగ సెలవిచ్చాను నీవు నా తట్టు తిరిగిన ఎడలా నీవు నా సన్నిధిని నిలబడినట్లు నేను నిన్ను తిరిగి రప్పించును ఏవి నీచములో ఏవి గణములో నీవు గుర్తుపట్టిన ఎడలా నీవు నా నోటి వలె ఉండవు వారు నీ తట్టుకు తిరగలెను కానీ నీవు వారి తిరగకూడదు ఎహోగా ఇలాగూ సెలవుచ్చుచున్నాడు నా నువ్వు తిరిగిన ఎడలా నా సన్నిధిలో నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పిస్తాను ఒకవేళ మనం ఆయన సన్నిధిలో నిలవ నిలక నిలబడక ఒక అలా వెనదీసిన వారమై ఉంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నా సన్నిధిలో నిన్ను నిలబెడతానంటు నా సన్నిధిలో నిన్ను నిలచినట్లు నిన్ను నిన్ను తిరిగి రప్పిస్తును ఏవి నీచములో ఏవి గణములో నీవు గుర్తుపట్టిన ఎడలా నీవు నా నోటివలే ఉండవు ఈ లోకంలో మనకి తెలుసు మనం నేటిని ప్రేమిస్తున్నాం దేవుని ప్రేమిస్తున్నామా లోకంలో ప్రేమిస్తున్నామా మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాము మనము ఆయన మనము ఎంత దేవుని ఆ దినాల్లో మోసే మోసకి ఎంత శక్తిని ఇచ్చిందో ఎంత బలాన్ని ఇచ్చిందో దేవుడు ఈ దినంలో కూడా అంతే శక్తి ఆయన శక్తి ఆయన చెయ్యి కురిస కాలేదు ఆయన మహిమ తగ్గిపోలేదు ఆయన అప్పుడు నిన్న లేడు ఎప్పుడు ఏకరీతిగా ఉండే దేవుడు కాబట్టి మన ద్వారా ఆయన మహిమ పొందాలని దేవుడు మన పక్షంగా మనలో ఉండి దేవుడు ఆయన మహిమ పొందాలని దేవుడు ఆశిస్తున్నారు కాబట్టి మనము ఏవి నీచ్యములో ఏవి గణములో మనం గుర్తుపట్టిన ఎడలా ఆయన నోటివలే ఉంటామంట ఏవి నీచములో ఏవి గణములో నీవు గుర్తుపట్టిన ఎడలా నీవు నా నోటివలే ఉండువు వారు నీ తిరగవలను కానీ నీవు వారు తట్టునకు తిరగకూడదు వారు వారు లోకం తట్టుకు నువ్వు తిరగకూడదు కానీ లోకము నీ తట్టు ఆ కీర్తనలో ఒక వాక్యం ఉంది అంజన్ జనులతో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకునేది అది వారికి ఉరియాయను అని ఉంది కాబట్టి మనం ఈ లోకంలో ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి అన్య ఆచారాలు ఈ లోక జనులు నడిచినట్టు వాళ్ళ మనము తిరగొద్దంట వాళ్ళే మన తట్టుకు తిరగవలను అప్పుడు నేను నిన్ను ఈ ప్రజలకు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నిన్ను నియమించి నేను నియమించేదను నిన్ను రక్షించటకు నిన్ను విడిపించటకు నేను తోడై ఉందును కనుక వారు నీ పైన నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపకపోదురని యహోవా సెలవిచ్చుచున్నాడు అప్పుడు నిన్ను ఈ ప్రజలకు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించేదని అంటున్నాడు ఇత్తడి మనము ఇత్తడి ప్రాకారము పడగొట్టాలంటే పడగొట్టలేదు ఇత్తడి ప్రాకారముగా నేను నిన్ను నియమించేదను నిన్ను రక్షించటకును నిన్ను విడిపించిటకును నేను నీకు తోడయ్యుందును కనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ జయింపకపోదురని ఎహోవా సెలవుచ్చు దుష్టుల చేతుల నుండి నిన్ను విడిపించేదను బలాత్కారుల చేతుల నుండి నిన్ను విమోచించేదను దుష్టుల చేతుల నుంచి దేవుడు మనలో విడిపిస్తాడంట ఆ బలాత్కారుల చేతుల కూడా మనను దేవుడు విమోచిస్తానంటున్నాడు కాబట్టి మనము ఆయన సన్నిధిలో నిలిచినట్లు మనము ఆయన కొరకు మనము వెతకాలా ఆయన సన్నిధి మనము నిత్యము వెతకాల ఆయన ఆయన మన పట్ల చేసిన ఆశ్చర్య కార్యాలన్నీ మనం సంభాషణ చేయాల లోకం తట్టు తిరగకూడదు కానీ దేవుని తట్టు మనము తిరగాల లోకము మన తిరగాల కానీ మనము లోకం తట్టు తిరగొద్దంటుండు మనము ఏవి నీత్యములో ఏవి గణంలో మనము గుర్తుపడితే ఆయన నోటి వలె మనము ఉంటాడంట ఉంటాము ఆయన మనల్ని వాడిగల పదును కత్తిగా పదును ఖడ్గముగా దేవుడు మనల్ని చేస్తున్నాడు తన అంబుల పొదుల మనము కాబట్టి నేను మీ పక్షంలో ఉండగా మీకు విరోధి ఎవడంటుండు కాబట్టి ఆయన నామమును మనము ప్రకటన చేయాలంట ఆయన ఆశ్చర్య కార్యాలు దేవుని జనులకు తెలియజేయాలా ఆయన నామమును మనము మహిమపరచాలా ఈ చిన్న వాటిని దేవుడు దీవించిన గాక ఆమె స్తోత్రం ప్రభు పరిశుతురా గొప్ప దేవ ఏసయ్య నీకే వందనాలు చెల్లిస్తున్నా తండ్రి కృపగల ఏసయ్య మహిమగల తండ్రి తల్లి గర్భంలో నాయన పుట్టిన మొదలుకొని తండ్రి తల్లి గర్భంలో ఏర్పరచే ముందే మమ్మల్ని ఎదిగిన దేవుడు పరిశుద్ధుడా నీకే స్థుతి స్తోత్రాల్లో అయినా మమ్మల్ని ముందుగా ఎరిగి ఉన్నావు కాబట్టి ప్రభా మమ్మల్ని పిలిచి అవుతాండి తండ్రి పిలిచేవునాయన నీ నామము ప్రభా మమ్మల్ని మహిమ పరిచి నీ మహిమతో నిం నీ పరిశుద్ధ ఆత్మను మా కొరకు ఇచ్చి అవుతాండి నీకే వందనా బలము మేము పొందుకోవాలా నీ నీ బలమును మేము ఎతకాలా నీ సన్నిధిని మేము ఎతకాల ప్రభా ఈసే ఆశ్చర్య ప్రభా నీ కార్యములన్నీ మేము సంభాషణ చేయాలా ప్రభా నీ నామము మేము గణపరచాలా నిత్యము నిన్ను స్థుతించి వారిగా ఉండాలా వేస్తే ప్రభా పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నాను ఆయన ఇత్తడి ప్రాకారంగా చేస్తున్నావు ప్రభానికి స్తోత్రం నిన్ను అయా నా నోటు వలె ఉండు అంటున్నావు పరిశుద్ధడానికి వందనాలు అయినా అయ్యా పదును కడ్గ కడ్గమలే నిన్ను చేస్తున్నావు దేవా ఈ వాగ్దానాలన్నీ మా జీవితంలో నెరవేర్చి మమ్మల్ని అందరి సేవలు వాడుకోమని హస్తం కాపు చెప్పుకుంటాం ప్రభా మా తండ్రి మీరే మా జీవితాల్లో ప్రభా మరి చిన్న ప్రేరేకొచ్చింది ఒక సిస్టరు ఉదయ అని ఆమె ఆమె ముట్టి దేవుడు స్వస్థపరచాల ఆమె గురించి ప్రార్థించండి మరి ఆమె పేరు ఉదయ మరి పాత ఇప్పుడు ఉన్నవి రెనుక సిస్టర్ వాళ్ళ విషయంలో ప్రార్థించండి అలాగే యాదగిరి బ్రదర్ అలాగే మరి దీపా సిస్టర్ వాళ్ళ మమ్మీ విషయంలో ప్రార్థించండి ఒక ముగ్గురు ప్రార్థించండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవు మహాగనుడవు సర్వశక్తి మంత్రుడమైన ఏసయ్య మాటతో ప్రభాన తండ్రి నీ యొక్క వాక్ పంపి ప్రభ స్వస్థతుల నుంచి వాడవు ప్రభాన తండ్రి అల్ఫై ఒమగై అయిన తండ్రి నీకు వందనాలు చేస్తున్నాం యహోవారు ఆఫ స్వస్థపరచు దేవా ప్రభాన తండ్రి బిడ్ల విషయంలో ప్రార్థిస్తున్నాం అతని మరి ఉదయ సిస్టర్ విషయంలో నా తంటి కార్యం జరిగించండి ఆ బిడ్డ నాయకు నాడి నెత్తి నుంచి వరకు ప్రభావం ముట్టండి ప్రతి అవయవంలో మీ జీవమును పోసి ప్రభ నతండి బ్రతికింపజేయమని ప్రార్థిస్తున్నాం ఏ అస్వస్థత ఉన్నా ప్రభ దాని నాశనం చేయండి బిడ్డకు సంపూర్ణ శక్తిని ప్రభ సంపూర్ణ స్వస్థతను దయచేయండి ప్రభ సాక్షి బిడ్డగా నిలబెట్టుకొని రక్షణ భాగ్యం దయచేయండి అదేవిధంగా దీప సిస్టర్ వాళ్ళ మాదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం నైనా బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం రావాలా లేదండి ఇలాంటి సైడ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రభ నతండి కాపాడండి ముట్టండి స్వస్థ సంపూర్ణ స్వస్థ దయచేసి బలంను కలిగించండి అతని శరీర రీతిగా ప్రభా ఆత్మరీతిగా ప్రభా బలమైన ఆహారం ప్రభా బిడ్డకు అతను దయచేయండి అతన్ని ప్రతి వాడుతున్న ప్రతి మందులో ప్రభావం అతని ప్రతి మెడిసిన్ లో నతండి ప్రభా మీ యొక్క రాక్త ప్రోక్షణ జరిగించండి ప్రభా బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యము ప్రభ సంపూర్ణ విడుదల కావాలని అతని ప్రతి రోగము ప్రభ అతన్ని పారిపోవాలి ఆ బిడ్డని మీరు ముట్టండి అతన్ని మీరు ప్రభా మీకు ఆత్మచిత అభిషేకించుకోనండి అదేవిధంగా యాదగిరి బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డ జీవితంలోని కొద్దువలు తీర్చండి అబిడ్డ జీవితంలో ఉన్నటువంటి ప్రభ ఆ ఏ రకమైనటువంటి అస్వస్థతో ఉన్న ప్రభ సమూర్ణంగా నేను అతని రూట్స్ తో సహా ప్రభ పెకిలించి వేయండి ప్రభ బిడ్డ యొక్క జీవితం ని సరిచేయండి ప్రభ కుటుంబ జీవితం సరిచేయండి రక్షణ కార్యం జరిగించండి ప్రభ నా విశ్వాసంతో ప్రభ నీ అందుప్రభ స్థిరంగా నిలబడటకు ముందుకు సాగుటకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం ఎలాంటి ప్రభ నదండి ఆ ఇన్ఫెక్షన్స్ ప్రభ అతండి ఆ బిడ్డలు తిరిగి రాకుండా నతండి మీరే ప్రొటెక్షన్ దాయిచ్చేయండి మీకు ఆత్మశక్తిని ఆ బిడ్డకు అనుగ్రహించండి ప్రభ నీ అందుప్రభ విశ్వాసం ఉంచి ప్రభ నగ స్వస్థత పొందునట్లు నండి ఆ బిడ్డకు మీరు సహాయం చేయండి అదేవిధంగా ప్రభ రేణుక శిశర్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం నైనా ఆ బిడ్డ తండ్రి ప్రభా సంపూర్ణమైన హెల్త్ కండిషన్ మీరు సరిచేయండి తండ్రి ఆ డైజెస్టివ్ సిస్టమ్ ని ప్రభ పూర్తిగా నచ్చండి మీరు ముట్టండి ప్రభ నడి నెత్తి నుంచి అధికారులు వరకు ప్రభ న తండ్రి ఆ స్వస్థత కలుగ చేయండి సేవకు ఏ రకమైన ఆటంకము కలగకుండా ప్రభల తండ్రి ఆరోగ్యంగానండి ముందుకు సాగుటకు ప్రభా మీరు బలపరచండి ఆత్మ ప్రభన తండ్రి వరములతో మీరు నింపినందుకు మీకు వందనాలు సేవలు విస్తారంగా వాడబడుటకు ప్రభ ప్రతి విధమైన ఆటంకమును కొట్టివేసి అంధకార మంత్ర చీటి శక్తులు దురాత్మ సమూహాలను లయపరిచి ప్రభాని స్వస్థత బిడకు దయచేయమని ప్రార్థిస్తున్నాం గత నిరాత్రికాల సమయం అందు సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ ప్రతి కార్యంలో ప్రభణ నామంకే మహిమ కలుగును కాక ప్రభణతను ఏసయ శక్తి గల అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి థ్యాంక్ యూ సిస్టర్ మీరు చేయండి ప్రార్థించండి యాదగిరి ఉదయ సిస్టర్ రేణుకా సిస్టర్ దీప సిస్టర్ వాళ్ళ మమ్మీ అదే ఈ సిస్టర్ పేరు ఉదయ ఉదయ సిస్టర్ ఉదయ సిస్టర్ ఏం ప్రాధ ప్రేరకిష్టం దేవుడు ముట్టి తాకి స్వస్థపరచాలి మంచి ఆరోగ్యం దాంట్ అదే పేరు సరే ఉదయ సిస్టరు రేణుకా సిస్టర్ తర్వాత యాదగిరి పేదారు రేణుకా సిస్టర్ ప్రార్థిస్తాం బేర్ పరిశుద్ధి రఘు తండ్రి కృపామైడ జీవం గల దేవ ఏసు ప్రభానికి ఎంతో వందాలనైనా ఏసు క్రీస్తు పరిశుద్ధి నవంబట్టి మేము ప్రార్థిష్టమైనా నా తండ్రి ఎస్ అయ్య మీ కృపల బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి కలువరి సిలులో ప్రభావ మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది నా దేవ నా తండ్రి స్వస్థపచ్చి యూహో అని నేనే అన్నారు కాబట్టి ప్రభా స్వస్థత మీ నుంచి రావాలా ప్రభావ నా దేవానికి ఎంతో వందాని ప్రభా తండ్రి మీరు అధికారం ఇచ్చినారు గొప్ప దేవ అధికారం బట్టి తండ్రి మేము ప్రార్థిస్తున్నాం ఏసు క్రీస్తు పరిశుద్ధు నామిన నా దేవ రేణుక్రీస్తారు తాకండి ప్రభా నా దేవ తల్లి నుంచి అరికాలుకు ప్రభావ మీరు రక్త ప్రోక్షాన్ని నిగ్రహించండి శరీరం పతి అవయాన్ని ప్రభావ మీరు ముట్టండి ప్రభావ పతి చీకటి దురాత్మ శక్తులను గద్దిస్తున్నాం టిపార్ట్ మైటీ సంపూమైన స్వస్థత బిడ్డకు మేము ప్రకటిస్తున్నాం ఏసు పరిశుద్ధ నామలో తండ్రి మీరే కార్యం జరిగినైనా మీ స్వస్థ పరచండి పరిశుద్ధ కార్యం జరిగించి నూతనంగా అభిషేకించి మీ సేవలో బలంగా వాడుకోండి నా దేవ నా తండ్రి నీకెంతో వందలు చెల్లిస్తున్న ఆ రీతిగా యాతి మీరు తాకండి ప్రభావ మీ కృపల బిడ్డను జ్ఞాపకం చేసుకున్నైనా కలువరిశీలోనైనా మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభా ఆ పూర్ణ స్వస్థత నా దేవ మేము ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు నామం పత్తి అవయవాన్ని మీరు తాకండి మీ జీవంతో నింపండిస్తూ ప్రవ్వ సమృద్ధికరమైన జీవం విటానికి లోకానికి వచ్చినారు కాబట్టి ప్రవ్వ ఒక జీవం ప్రభ మేము ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు నామం స్వస్థ మీ మహిమర్థమై నిలబెట్టుకోండి మంచి ఆరోగ్యం తెచ్చేయండి పరలోక జ్ఞానం గురించి ప్రతి పాపం క్షమించి రక్షణ కార్యం జరిగించండి నా దేవ మీ జీవంతో నింపమని ప్రార్థిస్తున్నాం ఆ రీతిగా నా దేవ నా తండ్రి ఉదయం శిస్థుల గురించి మేము ప్రార్థిస్తాం దేవత సంపూర్ణమైన స్వస్థత మీరు అనుగ్రహించండి శరీరంలో పత్తి అనారోగ్యాన్ని గద్దదిస్తున్నాం ఏసుక్రీస్తున్నాము టిపార్ట్ మైటీని జీసస్ క్రైస్ట్ సంపూ హీలింగ్ ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తున్నామన స్వస్థ పచ్చినైనా ఆ కుటుంబంతో రక్షణ పొందాలా మీరే గొప్ప కార్యం జరిగించండి మీ మై మధ్యమే నిలబెట్టుకోమని గొప్ప దైవానికి ఎంతో వందాన్ని చెల్లిస్తాం మీరు అక్కడ త్వరగా ఉంది ప్రభావ బిడ్డలందరూ సిద్ధపడాలా అనేకులు సిద్ధ పచ్చులైనా మీ కృప మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆ రీతిగా ప్రభావ నా తను పత్తి నా తన్ని పతి ప్రార్థనకు మీరు జవాబిస్తున్నారు మీరు జీవితాలు కూడా మీరు అద్భుతాలు జరిగించండి రక్షణ పొందిన పత్తి బిడ కృపా కనికిరం దేవా దేవ జీవం కలిగిన తండ్రి మీకు వందనాలు స్తోత్రముల దేవా ఇదిగో నా తండ్రి దేనిని గురించి కూడా చింతపడుకుడు కానీ ప్రతిదీ ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయమన్నావు ప్రభ కాబట్టి లోకంలో ఉన్న ప్రతి బిడ్డ గురించి నాయన మీరు ఎంతగానో చింతించే దేవుడు ప్రభానైనా కాబట్టి ఇదిగో నా ప్రభ నాయన తండ్రి ప్రభా నైనా రేణుకా సిస్టర్ గురించి మేము ప్రార్థిస్తుండగా రేణుకా సిస్టర్ మీరు జ్ఞాపకం చేసుకోండి అరికాలం మొదలుకోండి తండ్రి నడినేత వరకు ఆమెను ముట్టండి తాకండి శ్వాస్థపరచండి ఆమెకు మంచి ఆరోగ్యాన్ని నూతనంగా మీ యొక్క పరిశుద్ధాత్మతో నింపి అభిషేకించి మీ సాక్షిగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం అలాగే దీపా సిస్టర్ వాళ్ళ అమ్మగారి గురించి ఆ ఇందిరాదేవి అమ్మగారి గురించి మేము ప్రార్థిస్తుండగానైనా అరికాల మొదలుకొని నాయన నడినంత వరకు మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి ఆమె ఆలోచనల్లో తలంపుల్లో ఉండి శోధిస్తున్న ప్రతి చీకటి దురాత్మ దుష్టశక్తులన్నిటిని నజరేడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవా వాటన్నిటినీ మేము బంధిస్తున్నాం వాటి నుంచి సంపూర్ణమైన విడుదల కలుగునుగాక ఆమె ఆలోచనలకు తలంపులకు ఆమె శరీరంలో ఉన్న ప్రతి అవయవాలకు తండ్రి సమృద్ధి కలిగిన నిజీవము స్వస్థతనైనా ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో కలుగును గాక దేవ తండ్రి అలాగే నా ప్రభ గోపదేవ సర్వశక్తి మంతుడవు సర్వాధికారి సర్వయుగములలో సజీవుడిగా ఉన్న దేవ స్వస్థపరచు యహోవను నేనే అని సెలవిచ్చిన దేవ నేను మీకు ఆరోగ్యము కలుగజేసేదను అని మాకు వాగ్దానం ఇచ్చిన తండ్రి కనికరం దేవుడవు జాలి గల దైగల్ల దేవుడవు తండ్రి నీకు వందనాలు ఇదిగో ఇదిగోనైనా ఉదయా సిస్టర్ గురించి కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ సిస్టర్ ని అరికాలు మొదలుకొని ప్రభ నడిన వరకు మీరు ముట్టండి తాకండి ప్రతి అవి ముట్టి తాకి తన శరీరాన్ని ముట్టి తాకి ఏసు క్రీస్తు పరిశోధన ఆమెకు స్వస్థత కలుగును కాక దేవ ఆమెకున్న ప్రతి కీడు కొట్టివేయండి ప్రతి శోధన కొట్టివేయండి ప్రతి మరణగండను కొట్టివేసి ఆమెకి నైనా మీరే ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మీ సాక్షిగా నిలబెట్టుకోమని మేము ప్రార్థిస్తున్నాం దేవా అలాగే గొప్ప దేవుడానికి వందనాలు తండ్రి అలాగే ప్రభ ఆ యొక్క బ్రదర్ ప్రభ ఎవరైతే యాదగిరి బ్రదర్ ఉన్నాడో తండ్రి ఆ వ్యక్తిని ఆయన రోడ్డు ప్రమాదాల వల్ల గాయాల పాలు ఆయన త్వరగా కోలుకోవడానికి మీరు సహాయం దయచేయండి ఆయనకున్న ప్రతి గాయాలను మీరు మానపండి ప్రతి గాయాలను మీరు స్వస్థపరచండి ఆ కుటుంబానికి మీరు తోడుగా ఉండండి ఆ బ్రదర్కి మీరు తోడుగా ఉండండి ఆ రీతిగా ప్రార్థించిన ఈ నలుగురికి మీరు తోడుగా ఉండండి వారి శ్రమలో వారికి తోడుగా ఉండి వారిని విడిపించిన మీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే మీ దేవుడైన యహోవ కనికరం ఆయన చెయ్యి విడిచేవాడు కాదు నాశనము చేయవాడు కాదు తాను తన పితరులతో చేసిన ప్రమాణాన్ని మరచే దేవుడవు కాదు ప్రాభం కాబట్టి ప్రతి ఒక్కరిని నాయన నీ పోలికలో నీ స్వరూపంలో సృజించిన దేవుడవే తండ్రి నీతిమంతుల మీదను అనీతి మీదను అందరి మీద నీ వర్షము కురిపించే దేవుడవయ్య అందరినీ ఒకటే రీతిగా ప్రేమించే దేవుడవు ప్రేమ స్వరూపివి కరుణా సంపన్నుడవు కాబట్టి నాయన వీళ్ళందరినీ బాగు చేసి వీళ్ళందరినీ నాయన మీకు వరకు సాక్షులుగా నిలబెట్టుకొని తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని ప్రార్థిస్తూ ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో నాయన నీకు ప్రార్థించి దేవా తండ్రి నిన్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ప్రైజ్లాడన్న ప్రైజ్లాడు దిలీప్ ప్రార్థించిన మీ కుటుంబాలకు దేవుడు తోడై ఉండును కాక మరి చంద్రశేఖర్ అన్న ప్రైజ్లాడనా మీరు ఆశీర్వాదం ఇవ్వండి ప్రైజ్లో రవి బ్రదర్ మీరే ఆశీర్వాదం ఇవ్వండి అన్న రెస్పాండ్ ఇవ్వట్లేదు అన్న ఆశీర్వాదం ఇవ్వండి అన్న రెస్పాండ్ ఇవ్వట్లేదు సరే మన ప్రభు అయిన ఏసుక్రీస్తు సమాధానము నడిపి గుర్తున్న బ్రదర్ సిస్టర్ అందరికీ విజ్ఞాపం ప్రార్థిస్తున్నారు రేణుక స్టర్ కుటుంబానికి ఇందిరా కుటుంబానికి ఉదయనే కుటుంబానికి ఆర్గ్రి గారికి ఏ దీప్ గుర్తున్న బ్రదర్ సిస్టర్ ప్రతి ఒక్కరికి సదాకాలం తోడు ఎన్నులు కాక ఆ మెయిన్ బ్రదర్ సిస్టర్స్